స్తోత్రం నైన పరిస్థితి ఏసు ప్రభా జీవంగర దేవానికి వందనాలు ప్రభుత్వ ఆర్థికాల నుంచి అవకాశం కాచి కాపాడి భద్రపరిషన్ సంక్షేమంగా ఇంటికి నడిపిస్తున్న విధానం పెట్టి నీకు వందనాలు ఏసుకే స్తోత్రం చేసిన బిడ్డ నడిపించాలనుకున్నటంకారం తొలగించి ఈశ్వభ పాటల ద్వారా వాక్య మీరు మాతో మాట్లాడే వైపు ఉంది రాకడకే సిద్ధపక్షి కుసుమడి వేడుకుంటున్నాను నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టమో వచ్చిన నిష్ఠురమై నను ఎన్ని బాధలున్నను ఇబ్బందులై నను ఎంత కష్టమో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 నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే బిడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా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 ీు కృపతో నాకేదాది సమానము నీకు ఇదు అసాధ్యము నిపతో నాకేద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 వాక్యం వెళ్తుంది మీరు మాత్రం నేను మాట్లాడి మీరు ఉంటే ఎట్లా మాట్లాడదాం మాటలు పెట్టి అదే మనసు పెట్టి పరిశుద్ధాత్మ నడిపి తెచ్చండి సరస్వతం నడిపించి మీరే ఆత్మసర సాధించి అనే సమయం కృషిస్తారు దావి తీర్థనా దిలీప్ ఉన్నాడా హలో ఉన్నాను బ్రదర్ ఇంకొని చెప్తున్నా దావి కీర్తనాల గ్రంథం ఎన్నో అధ్యాయం బ్రదర్ 31 వన్ 51 వన్ ఫిఫ్టీ వన్ ఎన్నో వచ్చిన బ్రదర్ ఫస్ట్ ఫోర్ నుంచి చదువు దేవా నీ తొప్పున నన్ను కరుణింపు దావికి చేసిన ప్రార్థన ఇంకేమంటాడు దేవా నీకు విషయాలన్ను కరుణించము ఇంకేమంటాడు కదా నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అలా ఇక్కడ చూస్తున్నాడు దావిత్ ఏం చేస్తున్నాడు నీ కృపతో రక్షించి నీ వాచ్యం ప్రేమ చేసా నా అతిక్రమను తుడుసేము అంటే దావిత్కు తెలిసిపోయింది అతిక్రమం పాపం కదా ఆద్య అతికమే పాపం ఇక్కడ చెప్తుంటున్నాయి మరో చదువు నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము అలాని నా దోషం పోనట్లు నా భాగమా కడుము అంటే దావిత్తో దోషం ఉన్నాయి ఏమన్నా అధికం కనిపిస్తున్నాయి దావిత్ కు దోషం కనిపిస్తున్నాయి ఎందుకు దావిత్ కు తెలుసు జుహో అంటే దేవుడు అంటే పరిస్థితులు ఆయన చాలా పరిస్థితులు కనుక నా దేవుడు ఎట్లా పరిస్థితులు ఎనిమిది పరిస్థితులు ఉండాలా ఈ రోజు మనం ఎలా చెప్తారు కదా ఆయన పరిస్థితిలో పరిస్థితి జీవించాలా పరిస్థితులు ఉండాలా ఉండే ఇక్కడ మన ఉదమనే ఉంటారు కదా ఉండే కోరిక తరం మన ఉదయమే ఇంకేమంటాడు దోషం పోగా కడుగుము ఇంకేమంటాడు పాపము పోనట్లు నన్ను పవిత్ర పరచము అలా పాపం పోనట్టు నన్ను పవిత్ర పరచము భావితం వాక్యం ధర పవిత్ర పరచము ఇంకేం మార్గం లేదు కదా వాక్యం ధర పవిత్ర పరచం ఇంకేమంటాడు ఇక్కడ నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ముఖ్యం ఉంది తీదే ముఖ్యం ఉంది నా అత్రికము నాకు తెలిసే ఉన్నది ఎప్పుడు మనం రక్షణ పొందు పరిశుద్ధాత్మ పోతారో మనకు అత్రికమేటగా మనకు కనబడుతుందట అత్రికమంటే పాపం కదా అతిరికం అంటే ఆ చిన్న అత్రికమనే అది పాపములు చెప్పు ఒక దూషణ దూష దూషించిన అత్రికమే అతిరికము అంటే రకరకాలు ఉంటాయి మనకు అది మనం తెలుసులో ఉంటాయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని మన ఇవ్వకపోంటే అది అతికరమే కానీ రకరకాల అతికరం ఉన్నాయి ఎప్పుడు తెలుసు దేవుని ఆత్మ వాక్యం ధర్మించే అది అతిక తెలుసు కదా కానీ ఏమంటారు దావి ఇక్కడ నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా పాపం నా ఎదుట ఉన్నది అనల్గా మనకు కేటాగా కనబడుతుందంట ఎప్పుడు బైబుల్ ధ్యానం చేస్తే పరిశుధాత్మ పవుడే నా పాపం నాకు ఎదుట నాకు నా ఎదుట ఉన్నాయని చెప్తున్నాడు అంటే మనం బి ఉంటే ఏమి అలా ఒప్పుకొని ఇడిచిపెట్టారు ఒప్పుకొని ఉంది పాపం మన జక్రదేశంలో చూసినాం కదా జక్ర ఏషంలో ట్యాక్స్ వ్యక్తి ఆయన యేసు ప్రభు అనే ఆయన ప్రయాస పడతాడు ఈయన ఎవరో కొత్తగా వచ్చినాడు అని ప్రయాసపడి ఆ చెట్టు మీద జక్రా కూర్చుంటే జక్రా నేడని ఇంటికి రక్షణ వచ్చింది దిగుము అంటే జక్రా ఏస ఎప్పుడు దోచుకు చూస్తాడో ఆయన పాపం ఒక్కుంటాడు ఒక్కొండి ఎవరైనా అన్యాయంగా తీసుకున్న నాలుగొంతుడు నేను చెల్లిస్తానంటాడు ఎందుకంటే చిన్న పాపం ఉంటే అది పాపం కింద వస్తుంది అది తీర్పు కింద వస్తుంది తీర్పు నీ కిరలు పెట్టి అక్కడ చేస్తుంటాయి అంటే మనం మేము చేయాలా ఇక్కడ జక్రా అన్ని ఒప్పుకుంటాడు ఒప్పుకున్న కంటాడు జక్రాకు నేరే ఇంటికి రక్షణ వచ్చింది అంటే జక్రాకు యేసుప్రభ ఇప్పుడు తెలుసుకుంటే అన్ని పాపం తెలుసు అక్రమంగా నేను నడుచుకున్నా నేను ఒప్పుకుంటున్నా యేసుప్రభ ఇప్పుడు అంటే అప్పుడు జక్రాకు దేవుడు అని ఒప్పుకున్నవాడు క్షమిస్తాడు అక్కడ అయితే ఏమంటాడు ఇక్కడ దావితేమంటాడు ఇక్కడ నా ఏది పాపం కనబడుతున్నాయి కావచ్చు ఏదో ఇవాళ మనం తీసుకున్నాం వెళ్ళండి మనం వెంటనే ఇచ్చారా అయితే ఈ కోవిడ్ కోవిడ్ అప్పుడు వచ్చింది కదా తెగులు కోవిడ్ తెగులు వచ్చినప్పుడు ఎక్కువ మా కార్పెంటరు మా ఇంట్లో ఆయన మషిన్ మర్చిపోయినాడు రెండు మూడు సార్ ఫోన్ చేసినాడు లేదయా లేదయ్యా అన్నాడు లేదు సార్ మీ ఇంట్లో నువ్వు చూడండి చూడండి అన్నాడు అయితే ఆ దొరనిప్పుడు ఎప్పుడు దొరికినంటే అప్పుడు కోవిడ్ తెగులు వచ్చినప్పుడు దొరికింది ఆయన వచ్చినాడు ప్రశిస్తానన్నది మళ్ళరా మర తీసుకో అయితే సైతం తీసుకో అమ్ము వేరే అమ్ముకో మీకు పైసలు వస్తాయి కాదు ఆయన వస్తూ ఆయనకి ఇచ్చేయాలా అని మొదల ఫోన్ చేసి ఆయనకు తెచ్చి ఏం చేసినా ఆయనకి ఇచ్చేసిన సార్ మీ దగ్గర దొరికింది వచ్చింది కాబట్టి దొరికింది తీసుకోమని ఇచ్చేసిన ఆయనకి ఇచ్చేసి మళ్ళా ఇప్పుడైనా నీకు పని చెప్తాం మలా పని ఉంటాం రాయా అని చెప్పేసిన చెప్తే కొన్ని విషయంలో మనం ఏం తప్పిపోతూనే ఉంటాం కొన్ని విషయంలో ఇంకా దావి దంటు నా పాపన నమ్ము కూడా కనబడుతున్నాయి చెప్తున్నాడు దావీదు కనుక ఇక్కడ ఏమంటారు జీవితం మనం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను మళ్ళా నీకే కేవలముగా విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అలా ఇక్కడ ఒప్పుకుంటారు దావీద్ ప్రభా నువ్వు చామ పరిస్థితులు కనుక నువ్వు ఉండాలంటే నా విధంలో ఉండాలంటే నీకు జీవించాలని నేను నీ లెక్క నీ లెక్కనే ఉండాలా పరిస్థితులు ఉండాలా దావి తంటు తెలుసుకున్నాడు ఎందుమంటే దావీద్ దేవుని వాక్యం ఋషి చేసిన వ్యక్తి దావీదు మనం చిన్న చిన్న పాపం చేసి మర్చిపోతాం మనం కానీ దిను దీన్ని మేము చూసి అన్ని పాపం మరొక వస్తాయక కనుక ఇక్కడ ఏమంటున్నా నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను పశ్చాత్తాపర్తం నీ దృష్టి చెడుతనం చేసి ఉన్నాను అయితే అక్కడ చూస్తే యోగ విషయంలో సాక్ష్యం చెప్పినాడు తాతనా యోగ విషయం న్యాయమంతుడు నీతిమంతుడు చెడుతను విడిచిన వాడు సాతాన్ పోయింది అక్కడ కానీ ఇంకా మంచి సాక్ష్యం ఏం చేసినప్పుడు యోగ పక్షం పక్షులు సాతానికి ఇంకా కుళ్ళు వచ్చేసింది అందరు ఉన్నది ఈ యోగకున్న వర్షం తీసుకుంటూ కాదు కానీ యోగ విషయంలో నీతి ఆయన ఆయన చుట్టూ కంచి ఉన్నాయి ఆయన పిల్లల చుట్టూ ఉన్నాయి ఆయన ధనం చుట్టూ కొంచెం ఉన్నాయి ఆయన పరివారం చుట్టూ ఉన్నాయి ఎవరిని మొట్టక లేకపోతున్నారు దావి నీతి ఇచ్చిన చరిత్ర అని ఒప్పుకుంటాడు ఇక్కడ దావిత్ ఇంకేమంటాడు కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతి మంత్రుడుగా కనబడవు అనలు ఇంకేమంటాడు ఇక్కడ కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంత్రుడువుగా తీర్పు ఇస్తున్నప్పుడు నిర్మలవగా ఆగపడదు అలా తీర్పు ఇవ్వడం గారు ఆ దినంలో ఎంత మంది ఉంటున్న ఆ దినంలో ఏం చేస్తుంటా కనబడుతున్నాం అయితే ఏమంటాడు ఇక్కడ చూపురా నేను పాపంలో పుట్టిన వాడను ఇది ముఖ్యం మనుషులు గుర్తుపట్టే కదా ఇంతకుముందు మనం మీ గుర్తుపట్టేదే పాపంలో మనం పుట్టమంటే పాపంలో మనం జీవిస్తామని మనకు తెలియదు ఈ బైబుల్ ప్రసిద్ధ గంధం మన దగ్గర వచ్చిన తెలిసింది పాపం అంటే ఏంది లోకం అంతా జీవిస్తున్నాం కదా మత వస్తులు అది పాపంలో పుట్టుతున్నాం చచ్చిపోతున్నాం పోతారు పోయి ఎక్కడన్నా పోతారు చచ్చిపోయినా అంటారు హిందుమూలో పాపం చెప్తారు వాళ్ళు పాపంలో పుట్టిన వారు ఏమంటే జీవించినా సుఖించును పోవాలా చచ్చిపోవాలా పోయి బతికినప్పుడు తిను తాగు మంచి సుఖించి పోయి ఈ కాలంలో కదా ఏము తీసుకుపోతూ పోతున్నప్పుడు ఏం తీసుకుపోతా పోతుంది తిని తాగాల కానీ వాళ్ళ క్రియలు వస్తుంది బైబుల్ చెప్తుంది వాళ్ళెంట ఆయన చేసిన క్రియలు వస్తుంది వాళ్ళెంట క్రియలు వస్తుంది ఆ న్యాయాధిపతి తన క్రియలు పెట్టి తీర్పు ఇస్తుంది ఈ నేను ఉండాలంటే ఆయనతో సవాసములు చేయాలంటే పరిస్థితిగా ఉండాలా నా మొర ఉంటారంటే నేను పరిస్థితిగా ఉండాలా ఇంకేమంటు నేను పాపంలో పుట్టిన ఎవరు తెరవదు కదా పాపంలో పుట్టినని పాపంలో పుట్టిన జీవిస్తూనే చేస్తున్నాం కానీ తెలియబడతాలి ఎవరు మీరు పాపంలో పుట్టిండ్రు నేను పాపంలో పుట్టిన వారు పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను పాపము తల్లి గర్భం ధరించను అసలు నేను ఎట్లా నేను వచ్చిన అయ్యా పాపమును నా తల్లి గర్వం ధరించింది ఇంకేమంటాడు నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు అంతరుదంలో సత్యం కోరుతున్నా మన ప్రభు సత్యమే కదా ఆయన ఆయననే అంతర్దంలో ఉంటాడు ఇక్కడ అంతర్దంలో ఉంటాడు ఇంకేమన్నా అంతర్జు సత్యం కోరుతున్నాను అంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయదు అలా ఈ నాకు జ్ఞానం తెలియజేయవు అని ఇక్కడ ఇక్కడ చెప్తుంది అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ అయితే ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూద్దాం ఒక వ్యక్తి ఉన్నట్టన్స్ వార్త మూడో దేం చూసాం ప్రే మూడో ఫస్ట్ నుంచి చూపెను అసలు యూత్ అధికారంలో ఒక పరిచయం అంటే పరిచయం అంటే పీచింగ్ చేస్తారు పరిచయం అంటే యూత్ గా ఒక అధికారంలో పరిచయం అయినా ఉన్నాడు అంటే బోధించేవాడు పరిచయం చేసేవారు సేవ చేసేవారు ఉన్నాను అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ రాత్రి నుంచి వచ్చి పగటి వల్ల రావచ్చు కదా రాత్రి అంటే శ్రమకాలం కావచ్చు రాత్రి అంటే అందరు చూస్తే కావచ్చు ప్రభు అందరు చూస్తారేమో రాత్రి వాళ్ళు వచ్చి బోధకుడ నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము మెరుగుదము నువ్వు దేవుని నుంచి ోధకులు వచ్చినవన్నీ నేను మేర తెలుసుకున్నాం దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచున్న సూచ్య క్రియలను నువ్వు చేసిన చూడక్రియలు ఎవరు చేయాలను ఉంటాను అప్పుడే చదువుతున్నాను ఇంకో బైబుల్ తీస్తున్నావు దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించున్న సూచ్యక్రియలు ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను చెప్పగా ను చేసే చూకీరలు నువ్వు చేస్తున్నావు కదా కొన్ని రోజులు ను లాదని నువ్వు బతికించు ఎవరు చేయాలన్నని నేను వెళ్ళు అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించి అందుకు ఏసు ఏమంటుడు ఆయన ఆత్మకు చూస్తున్నాడు పరిచయరే కానీ పాపంలో పుట్టిన తెలియదు లేఖని తెలియదు కనుక ఏమంటాడు కొత్తగా జన్మించని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను అలా కొత్తగా జన్మేస్తున్నాను కానీ దేవుని రాజ్యం నిత్యంగాను చూడలేవాడిని నితంగా నీతో చెప్తున్నాను గారంటే ఇంకేమంటాడు అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు ముసలిగా ఈ నికోదేమైన ముసలితనం మైసూరులో పెద్ద వెళ్తు ము మళ్ళా జన్మించగలరా రెండవ మారు తల్లి గర్భము గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఆయన రెండవ మారు మళ్ళా తల్లిగర్భంలో పోయి మళ్ళా జన్మించగలరా అని ఆయనతో అడగగా ఏసు ఇట్లా నేను ఏసు ఇట్లా నేను అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఒక నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మేస్తున్నాను కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేనని వారితో నిత్యంగా చెప్పుతున్నాను అయితే ఈ నికోదయంంది పాత యూదులు కదా యూదులు పనిచేయడం కానీ ఏంది ఆయన పాపంలో జీవిస్తున్న కానీ పాపం అనేది పాపంలో ఉన్నాను తెలియదు ఆయనకు ఇప్పుడు ముసలి నీ ఒక నీతిగా జన్మించరా ఏమంటారు ఒక మళ్ళీ ఏసు ఇట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నితో నిశ్చయముగా చెప్తున్నాను చెప్తున్నాను అయితే ఇక్కడ చూస్తే ఏమంటు నీతి మూలంగా ఒక ఆత్మ మూలంగా చూడలేదని వాళ్ళతో చెప్తున్నా అంటే ఏసు ప్రభుకు ఎట్లా చూస్తున్నాను షరీకంగా చూస్తున్నాడు ఈయన యేసు ప్రభుకు ఈయన శరీరంగా చూస్తున్నాడు ఏసు ప్రభు ఏమున్నాడు ఆత్మలో చూస్తున్నాడు ఆయనకు కనుక మనం బి ఎవరు చూసే చెప్పాలా వాళ్ళకు ఏం జనగా నువ్వు మళ్ళా జనం ఎత్తాలా ప్రభు వచ్చిన్నాడు కదా రక్షించిందని వెతికిందని రక్షించడానికి వచ్చినాడు అయితే ఇక్కడ అపోసర పౌలు బి చెప్తాడు ఇక్కడ చూద్దాం ఒకడు ఒకడు కొరంతి రెండో దాం పద్నాలుగు వచ్చింది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని అతి సంబంధమైన మనుషును ఆ మనుషును దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు దేవుని ఆత్మ విషయంలో అంగించరు ఇంకేమంటాడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అతి వెరిగితనము ఎందుమంటే ప్రగతి మనిషి ఏమి చీకట్లో ఉన్నాడు ఆయన ఆయనకు వెరితనంగా ఉంటది అని చెప్తున్నాడు ఇక్కడ పాలు భక్తులు ఇంకేమంటాడు అవి ఆత్మను ఆత్మానుభావము చేతనే వివేచింపదగును ఆత్మ అభింజవాన్ని వేయించబడును ఆత్మానుభావము చేతనే వివేచింపదగును ఆత్మ అనుభవంను నివేచించగను ఇంకేమంటారు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు పాటు గ్రహింపజను ఈ నీకు గ్రహించలేని స్థితిని ఉన్నాడు కనుక దావిదేమంటాడు నేను పాపంలో పుట్టిన ఈ లోపంలో మనం దేవుని ఒక స్వార్థ చెప్పాలా అక్కడ పరిస్థితి చెప్తాను నేను ఆయన కాకుంటే మీ పాపంలో మీరు చచ్చిపోతాను అంటారు పరిచయం సరే ఎందుకు నేను ఆయన అనుకుంటే మీ పాపంలో మీరు చచ్చిపోతాను అంటారు ఇక్కడ యోన్ సమర్థం ఎనిమిది చూడు బ్ర ఎనిమిది వద్దాం ఎన్న వచ్చిన ఇక్కడ నలభై చూడు బ్ర దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే దేవుని చంప వెతున్న ఫార్టీ సిక్స్ చదువు ఇంకా ఫార్టీ సిక్స్ ఇక్కడ ఫార్టీ నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నాలో పాపముని ఎవరు స్థాపించును నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు నేను సత్యం చెప్పిన మీరు ఎందుకు నమ్మరని చెప్తు ఇక్కడ ప్రభు దేవుని సంబంధి అయిన వాడు దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును? అలా దేవుని సంబంధం వాళ్ళు దేవుని మాట విను మీరు దేవుని సంబంధాలు కారు కనుకనే మీరు వినరని చెప్పాను దేవుని సంబంధం కారు కను మీరు వినరని చెప్పాను ఇక్కడ ప్రభు చెప్తుండే ఇక్కడ ఫిఫ్టీ వన్ ఒకడు నా మాట గైకోని ఒకడు నా మాట గైకొని వాడెన్నడను మరణము పొందడని వారు ఎన్నను మరణం పొందడని వారితో చెప్పాను మీతో నెప్పు మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ఉత్తరాను అయితే ఇక్కడ చూస్తే ఏమంటారు పాపంలో జీవించే ఎంతవరకు వెలుగుని చూడలేను ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చదువు ఇంకా అక్కడ ఏమంటారు అక్కడ అందుకు యూదులు యూదులు అందుకు యూదులు వాడవని ఇప్పుడు ఎరుగుదము అందుకో యూదులు ఏమంటారు పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదు ఎరుగును అని అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అబ్రాహాను ప్రవక్తను చనిపోయి అయినా నువ్వు మాట గైకొనిన ఎడల నువ్వు నువ్వు సావు అని చెప్తున్నావే అందుకు ఈదులు నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము అబ్రహామును చనిపోయేరి అయినను అక్కడు గైకొనిన ఎడల వాడు ఎన్నడను మన్నము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు చెప్తున్నా మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను కదా అప్పుడు తండ్రి అయిన అబ్రహాం చనిపోయిను కదా నీ అతని కంటే గొప్పవాడవా అతని కంటే గొప్పవాడవా అని చెప్తున్నాడు ప్రవక్తలను చనిపోయి ప్రవతను చనిపోయి నిన్ను నిన్ను నీవెవడవని చెప్పుకొని చున్నావని ఆయనను అడిగిరి ఆయనను అడిగిరియా అందుకు ఏసు అందుకు నన్ను నేనే మహిమ పరచుకొని ఎడల నా మహిమ వట్టిది నేనే నేనే మహిమ పరుచుకున్నాను వట్టిది మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురు ఆ నా తండ్రి నా దేవుడని ఎవరి గురించి మీరు చెప్పిరో తండ్రియే నన్ను మహిమ పరుచుతున్నాడు ఆ తండ్రి నన్ను మహిమ పరుచుతున్నాను మీరు ఆయనను ఎరుగరు ఆయన ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడలా నేను ఎరుగును చెప్పిన ఎడలా మీ వలే నేను అపద్ధికుడున ఇందును గాని నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను అలా నేను ఆయన మాట నని గైకుతున్నాను థర్టీ అంత థర్టీ కాదు బ్రదర్ ఇది ఫిఫ్టీ ఫైవ్ లేయిట్ లా థర్టీ ఫోర్ చూడు పాపం చేయు ప్రతివాడును పాపం చేయు పతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అనలు పాపం చేయవాడు పాపముకు దాసుడని మీతో నిత్యంగా చెప్తున్నాడు అనలు ఇక్కడ చూస్తే మన కీస్ వార్త మనం చెప్పాలి ఎందుకంటే లోకం ఏం చూస్తుండ్రు పాపంలో ఉండి పాపంలో శిపోతా నరకం వచ్చింది ఎంతోమంది క్రీస్ వార్త లేకుంటే అందుకని క్రీస్ యేసు ప్రభు ఎందుకు వచ్చిండు ఆ పాపం నుంచి రక్షణకు వచ్చిండు కనుక మనం చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఈ నెల ద్వారా పాపం ఉంది ఇక్కడ పేతులు ఎట్లా చెప్పింది మనం చెప్పాలా అపత్రకాలం టూ థర్టీ ఎయిట్ ఇక్కడ పేతులు గట్టంగా దేవుని టూ థర్టీ ఎయిట్ మీరు మనసు పొంది ఇప్పుడు పేతులు డైరెక్ట్ చెప్తున్నాడు మీరు మారు మనసు పొందారా మీ మనసు మారాలా మారు మనసు పొందారా అపక్షమాపణ నిమిత్తము అపక్షమాపన నిమిత్తము అతివాడు అతి వాడు క్రీస్తు నామము క్రీస్తు నామములా పొందుడి పొందుడి ఇది మనం చెప్పాలా మీరు మారు పొందారా కనుక అందరంటే కన్వర్ట్ కనవర్డ్ అంటారు కనవడలేదు ఇలా కలిసేది ఏం లేదు మారు మనసు ఇది మంచి మార్గం పాప సమాప్తం నిమిత్తం మారు మనసు పొందురు ఇంకేమంటారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువారం అనుబరం పొందురు ఈ వాగ్దానము ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అలాగే మీకును మీ పిల్లలకు దూరసును అని ప్రభువైన మన దేవుడు తన యొద్ పిలిచిన వారందరికీ చెందునని అలాగే పలు ప్రభువైన ప్రభు పిలిచిన అందరికీ చెల్లించను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి అనేక మాటలు క్రీస్ ఒక సాక్ష్యం చెప్తున్నటంటే ప్రభు కోసం అనేక మాటలు చెప్తున్నంట అక్కడ లేదు కదా అనేక మాటలు అక్కడ జనాలు అనేక మాటలు చెప్పేస్తున్నారంట హెచ్చరిక అది హెచ్చరికచ్చు అనేకులు మాటలు చెప్పినాకా ఏమన్నారు ఇక మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను అలా వేరే రక్షణ పొందుని వాళ్ళకి హెచ్చరించెను కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అతని వాక్యము అవినీతి వారునుష్మము పొందిరి పొందిరి ఆ దినమందు ఇంచుమించు ఆ దిన ముంచి ముంచి ముంచు మూడు వేల మంది చేర్చబడి మూడు వందలు చేర్చబడి ఇంకా చెడుకురా మీరు బోధ ఎందు సహవాసం అందను బోధను సహవాసం అందును పుట్ట విరిచుట ప్రార్థన చేయటం ప్రార్థన చేయటంను ఎడతెగక ఉండిరి విడతెగగా ఉండిరి అలా ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు చేసేది ఏంది చెప్పాలా నువ్వు మానవంశ పొందితే నేను కానీ దేవుని రాజ్యంలో చేరను అక్కడ నికోదయం ఏం చేస్తున్నావు శరీరంగా చూస్తున్నావు కానీ ప్రభు ఏం చూస్తున్నావు నికోదయం ఆత్మ చేస్తూ ముసలి వాడు కొత్తగా జనం అని చెప్తున్నా కనుక మన ప్రభు ఏం కొంచెం పని చేసేమంటారు నీ మాటగా ఏమన్నా ఒక మా ప్రభుత్వాలు సత్యమైన అంటే వాళ్ళు శరీరంగా ఉన్న కనుక వాళ్ళు అనిగించారు కనుక ఇక్కడ పేతులు చెప్తే ఏం చేస్తుంది కొందరు ఏం చేస్తుంది అరిగించి దేవునొక వాక్యం మరిగించి దేవుల ఒక మరపు నుంచి బాసం పొందిరి పాపం నుంచి విడుదల పొంది వాళ్ళ సత్యంలో వచ్చింది ఈ సత్యం వాక్యం మనం చెప్పాలా ఇతరులు చెప్పాలా దేవుడు చిన్న వాక్యం తీసుక శోతం యశుప్రభ నా దివానికి బ్రాహ్మణ సాకుడు దీవానికి నా దివా మీరు పరిస్థితి పరిస్థితి జీవించాలా నా దివానికి శుతం చేస్తాం యశుప్రభ ఈ రాజ్య స్వార్థ అందరి దగ్గర పోవాలా దానికోసం మాకు నిలబెట్టిండి ఇంతవరకు ఈ కాలం ఎంతమంది చూడేలకు తన కాలం ముహించిపోయింది యేసుప్రభ నాదివ నీకు సొంతం బిగ్గర్గా చెప్పాలా గట్టిగా చెప్పాలి యశప్రభ అది చెప్పేది మీరే సుప్రభ అదగమన్న వాడుకోండి ఈ వాక్యం ప్రభ మేము వినేవారి అందరి సచిపోతుంది యేసుప్రభ నా దివ ఎంతో మంది కానీ ఈ రాజ్య సువార్త అందరికి చెప్పాలా చెప్పి నీ మార్గం నడిపిస్తాను మీ కృపాన్ దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎస్ అయ్యా మీకు వంద నాలుగు ప్రభా అయా మీతో తండ్రి ఇంతవరకు నా ప్రభా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడున్నారు నేను అయా మాట్లాడిన ప్రతి మాట నా ప్రభా మరుదేళ్ళ నీరు కట్టి పళ్లింపజేయండి వాక్యానుసరమైన జీవితాలను మాకు దయచేయండి పరిశుద్ధాత్మ కలిగి నా ప్రభా నీ ఎందుకు భయభక్తలు కలిగి జీవించే జీవితాలను మాకు దయచేయండి ఆత్మ దేవుడా మీకు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభా ఎస్ అయ్యా మరియు అంశాల కొరకు ప్రేరణ దేవా అయ్యా తండ్రి మా ప్రార్థన అన్నిటికీ నా ప్రభా మీరే జవాబును మీరు దయచేయండి నా ప్రభా మీకు వంద స్తోత్రాలు ప్రభా అయా మొదటిగా మా ప్రభా మరినైనా అయా మొదటి అంశం కోసం చేస్తున్నాం తండ్రి అయా మరినైనా దేవశిస్టర్ మరినైనా అయ్యా నాకు ప్రభావ ఎలాంటి ప్రభావ బలహీనత లేకుండా తండ్రి మరలా ఎలాంటి ఆపరేషన్ జరగకుండా నా ప్రభావ అయా మంచి ఆరోగ్యం సహాయం దయచేయండి అయ్యా మా మరి రాబ నుంచి విడిపించండి కుటుంబం కలిసి నీ పాదాలకు మాకు ఆత్మను దయచేయండి ప్రార్థన జీవితాన్ని దయచేయండి మంచి సత్సాక్షాన్ని దయచేయండి నీ పట్ల నమ్మకంగా దించే కృపణ మాకు దయచేయండి అయ్యా రెండోది కాదు నా ప్రభా అవిచర్ల బ్రదర్స్ కిడ్నీ లివర్ హార్ట్ నా ప్రభా మంచిగా ఉండాలా ప్రభా తనకు అన్న ఆపరేషన్ గురించి కూడానైనా ప్రార్థిస్తున్నాం తండ్రి అయా తన కిడ్నీలను ముట్టండి తాకండినైనా అయా ఆ కిడ్నీలను అయినా మంచిగా స్వస్థతకు సహాయం దయచేయండి లివర్ నునైనా హార్ట్ నుంచి తాకండినైనా నీ అస్తం ఆ బిడ్డలు ఆ బిడ్డ హార్ట్ మీద లివర్ మీదనైనా కిడ్నీస్ మీద ఉంచండి నా ప్రభా అయా ఆవిడ బాగుపడాలా మంచిగా కావాలా నా ప్రభా ఆవిడ ప్రతి బలహీనత ఏ సుకరిస్తాము విడుదల దయచేయండి నా ప్రభా నీ సహాయం దయచేనైనా నీకు వందనాలు నా ప్రభా అవిడనైనా ఆయా కన్ను ఆపరేషన్ కూడా మీరు తోడుగా ఉండండి ఆయా జయకరంగా మీరు జరిగించండి మీ సహాయం దయచేయండి ఆయా మూడోదిగా మేము ప్రార్థిస్తున్నాం దేవ రాజేసిన ఆయా బ్రదర్ నిపం చేసుకోండి దేవా క్యాన్సర్ నుంచి నా ప్రభా ఆవిడని విడిపించండినైనా మంచి ఆరోగ్యం దయచేతండ్రి అవిడకున్న ప్రతి క్యాన్సర్ నైనా అయా ఆయా కన్నలను తండ్రి అయానైనా నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి అవిడెక్కున ప్రతి బలహీనత ఏసుక్రీస్తును విడుదల దయచేయదేవా ఆవిడకు నా క్యాన్సర్ నైనా విడుదల పొందాల దేవా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలన్న ప్రభా నీ సహాయం దయచేయండి మరి నైనా రీ నా జ్ఞాపకం చేసుకుని ప్రభా పక్షవాతంతో బాధపడుతుంది ప్రభా అప్పుడైనా ముట్టండి తాకండి స్వస్థపర్చనైనా ఆ పక్షవాతం నుంచి అప్పుడే విడుదల పొందాలన్న ప్రభా అప్పుడనైనా ఎక్కడైతేనైనా శరీరంలో ఎక్కడనైనా ఎక్క తండ్రి ఏ భాగంలోనైనా పక్షపాతంతో బాధపడుతున్నా అయా మీరు ముట్టండి తాకండి నా ప్రభా ఆ నుంచి బయటపడాలని ఆ ప్రభా బ్రెయిన్ మరియు నైనా బ్రెయిన్ ట్యూమర్ నుంచి సర్జరీనైనా అయా మంచిగా జరగాలన్న ప్రభా నిస్సహాయం ఇచ్చి అయినా వాళ్ళ పాపనైనా పదో తరగతి నా ప్రభా అయ్యా వాళ్ళ బాబు ఎన్ని తరగతి నా ప్రభా అయ్యా మంచిగా చదువుకోవాల నా ప్రభా సనికి వందనాలు వాళ్ళ చదువులో నీ జ్ఞానంతో నింపండి నైనా వాళ్ళనైనా ప్రభా మంచిగా చదువుకోలే ప్రభా ఓ దేవానికి వందనాలు నీకు నమ్మకంగా జీవించాల ప్రభా అ వారికి రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి రక్షణ పొంది ఉంటే ఆత్మీయంగా బలపరచండి నా ప్రభా నీ సహాయం దయచేయి మరినైనా ప్రభా అయ్యా మరి ఆయన సేమ్మెకునైనా సర్జరీ జరగాలని అయ్యా కాలు సర్జరీ జేకరంగా జరగాల నా అయ్యానైనా సహాయం దయచేయండి అయ్యా సంపూర్ణ ఆరోగ్యం స్వచ్ఛత ఆమెకు రావాలన్నా ప్రభా ఆమెను ముట్టండి తాకండినైనా ఆ కాలుసాజర్ల విజయాన్ని మీరు దయచేయండి ఆమె సంపూర్ణ స్వస్థత పొందటకు మీ సహాయం దయచేయండి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోదేవా అయా నీకు వందనాల తండ్రి మరి సరిదర్శిస్టానికి జ్ఞాపకం చేసుకుని అయినా బ్లడ్ క్యాన్సర్ నుంచి అయినా మీరు విడుదల దయచేయండి నా ప్రభా ఆమెను ముట్టండి తాకండి స్వస్థపరిచినైనా ఆవిడ రక్తంలో నీ రక్త ప్రోక్షణ దయచేసి నా ప్రభా నీకు వందనాలు వేసయ్యా అయా నీకు మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అన్నావు ప్రభా నాన్న నీకు వందనాల మీరు స్వస్థత దయచేయండి అయ్యా ఆవిడ రిపోర్ట్లన్నీ మారిపోవాలా దేవా ఓ ప్రభా ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క మీరు మారిపోవాలన్నా ప్రభావ అయా అయ్యా వారి రిపోర్టు నార్మల్ రావాలా ప్రభా వారు సాక్షులుగా నిలబడాలి సహాయం దయచేసి ఆమెకు నా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణ ఆరోగ్య స్వస్థతని నామంలోనే దయచేయండి నా ప్రభా అలాగే నా ప్రభా లక్కీ అన్న చిన్న పాపకి నా ప్రభా నానానికి వంద నాలుగు తండ్రి అయా అయా భూమి ముట్టండి తాకనే అయా మరినైనా తండ్రి ఆవిడనైనా ఆవిడకున్న ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ఆ బోన్లో ప్రతి సమస్య ప్రభా అయా మీరే ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అది కుటుంబం రక్షణకి రావాలని నా ప్రభాని సహాయం దయచేయ దేవా వారి కుటుంబం అంతా మారాలన్నా ఆరు కుటుంబాన్ని రక్షణలోకి నడవాల ప్రభాని సహాయం దయచేయండి నా దేవా ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడనైనా వాళ్ళు రక్షణ పొందాలని ఆశపడుతున్నారు ప్రభా అయా వారి ఆశ అసం కోరిక మీరు తీర్చండి నా ప్రభా ఆ కుటుంబం రక్షణ మార్గం నడిపించండి నా దేవా ఆ పట్టుకొని నా ప్రభా మారు మనసు రక్షణ వాపుతాను దయచేయండి నీకు లోబడి భయపడి నీ ఎందుకు భయతలు కలిగి జీవితం అప్పుడేలకు దయచేయండి అయినా ఎస్ మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు నితిని బ్రదర్ ని జ్ఞాపకం చేసుకో ప్రభా ఎస్ఐ మీకు ఎంత వందనాలు నా ప్రభా నీకు వందనాలు అయా శివదాసుని జ్ఞాపం తీసుకోదేవా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి నా ప్రభా ఓ ప్రభా ఆవిడ ముట్టండి తాకండినైనా ప్రభా ఆవిడనైనా తొందరగా కోలుకోవాల నా ప్రభా ఆవిడకైనా తండ్రి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి నా ప్రభా ఆయా మంచి ఆరోగ్యం దయచేయండి ఆవిడే రక్తంలో మీరు రక్తాన్ని పోషించండి మంచి ఆరోగ్యము బలముని శక్తి శక్తి చేత నింపండి నా బ్రోభ దేవానికి వంద నాలుగు ఎంత మందినైనా ఎంత బలహీనతతో బాధపడుతున్నారు ఏసయ్య నీకు వంద నాలునైనా ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేనైనా అయ్యా శివదాసును బ్లడ్ విడిపించండి అయా ఆవిడకున్న ప్రతి సమస్య నుంచి ఏసుక్రిస్తూ విడుదల దయచేస్తున్నాం ఆజ్ఞాపిస్తాం తండ్రి మీరే ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యముని దయచేయండి అవిడ రిపోర్ట్లలో మారిపోవాలన్నా తండ్రి అవిడే పొట్లలో అయినా నార్మల్ రావాలన్నా నిస్హాయముని దయచేయనా ప్రభా అలాగేనైనా దిలీ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోదేవా అయా దిలీ బ్రదర్ కి మంచి జాబ్ రావాలన్నా ప్రభా నిస్సహాయముని దయచేయనైనా అన్నకు తండ్రి అయా మంచి జాబ్ రావాలన్నా నిస్సహాయం దయచేయండి నిసేవలో బలంగా వాడబడాలని ఆశపడుతున్నా ప్రభా ని సేవలో బలంగా వాడుకోండినైనా కుటుంబానికినైనా మీరు తోడై ఉండండి నా ప్రభా నిసహాయముని దయచేది తండ్రి మీకు వందనాలు తండ్రి అయా అన్నకు కూడా మంచి జాబును దయచేయండి అన్న చేసిన ప్రతి జాబులో మీరు తోడుగా ఉండండి అయినా అయా మీ సహాయం దయచేయండి వారి కుటుంబానికి వారి బాలని దీవించండి ఆశ్రించండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి వీళ్ళకి నీ దయచేయండి అయ్యా వారిని అయినా సేవలో ఎదగాలన్న ప్రభా అయ్యా నీ కొరకు నమ్మకంగా నీ పని చేయాలన్న ప్రభా వీళ్ళని ఆయా తల్లి దిలి బ్రదర్ని అయినా నీ సేవలో గొప్పగా వాడుకోనా తండ్రి నిస్సహాయము దయచేయండి వారి కుటుంబానికి తోడుగా ఉండండి వారికి నా నీ నామంలో తీర్చండి నిస్సహాయం దయచేనా ప్రభా ఆ ప్రభా ఇంకొక తండ్రి ఇంకా పాపకినైనా షుగర్ నుండి మీరు కాపాడండి ముట్టండి స్వస్థపరచండినైనా ఓ ప్రభా నీకు వంద నాలుగు ప్రభా నీకు వంద నాలుసయ్య ముట్టండి తాజా చిన్న పాపను ముట్టండి తండ్రి షుగర్ నుంచినైనా విడుదల దయచేయినా ప్రభా అయ్యా చిన్న చిన్న విడుదలనైనా నానా రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఎసయ్యా ఆవిడన ముట్టండి ఆవిడికిన షుగర్ తండ్రి అయా తీసిపోయినా ప్రభా ఆ షుగర్ నైనా అయ్యా ఉండకుండా నా తండ్రి నైనా షుగర్ ఉండకూడదు నా ప్రభా ఆ బిడ్డకు అవు దేవా నేను ఆ చెక్ చేసిన టెస్ట్ చేసినప్పుడు అయా షుగర్ లేదని డాక్టర్లు చెప్పాలా దేవా మీ గొప్ప కార్యం జరిగించండి నా ప్రభా తిమ్మతి బ్రదర్ జ్ఞాపకం చేసుకోదేవా అయా నైనా ఆయన ప్రభా అూట్ అనే వాళ్ళతో బాధపడుతున్నాడు ఎస్ అయ్యా ఆయన ముట్టండి తాకండి నాయన ఎస్సయ్యా మరినైనా తండ్రి సర్జరీ తండ్రి అయా అ అయ్యా ప్రభా అయా అన్నకు స్వర్జరై ఉంటుండగా అన్నను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అయా లెఫ్ట్ తండ్రి తన ఆయా కాలును ముట్టండి తాకండి స్వస్థపరచండి అయినా అప్పుడే తొందరగా కోలుకోవాలనైనా మంచిగా ఉండాలా ప్రభా చక్కగా నడవాలా తండ్రి తన చేస్తున్న ప్రతిపంలో మీరు తోడుగొండి అయినా తన ఏ జాబ్ చేసినా తండ్రి ఆ జాబ్ కు మరలా వెళ్లాలా తన కుటుంబానికి మీరు తోడుగా ఉండండినైనా వారికి ఉన్న అవసరం అక్కర్ అని నేను ఆమెలో తీర్చండినైనా నీకు ఓ ప్రభా నైనా నాగేశ్వర బ్రదర్ నాపకం నాగేశ్వరరావు బ్రదర్ మీరు నాపం తీసుకోండి లంగ్స్ లో ప్రభా ప్రాబ్లం అయినా కిడ్నీలో ప్రాబ్లం తండ్రి అయినా తండ్రి ఆవిడైనా ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేసి ఆవిడే లంగ్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అండ్రి కిడ్నీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు నా ప్రభా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయన మంచి ఆరోగ్యం దయచేది తండ్రి తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా అయ్యా తండ్రి ఆవిడ ఆవిడ రక్షించబడాలా తన కుటుంబం అంతా రక్షించబడాలన్నా వారందరి రక్షణ మార్గం నడిపించండి తండ్రి అయ్యా వారిని ఆత్మచత నింపండి ప్రభావ అయ్యా వారి హృదయాలను మీరు తాకండి నాన్న వారితో మీరు మాట్లాడండి నాయన వారికి ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేసి అయ్యా సంపూర్ణ ఆరోగ్య సస్థి నామంలోనే దయచేసి నా ప్రభా అయా నితిన్ బ్రదర్ నాకం చేసుకున్నాయినా అయ్యా యాక్సిడెంట్ నుంచి నా ప్రభా అయా కాళ్ళు విరిగిందంట ప్రభా అయా ఆవిడ నాకు చెడ్ నుంచి కాపాడినందుకే మీకు వందనాలు తండ్రి ఆ కాళ్ళను కూడా ముట్టండి తాకండి నా ప్రభా స్వస్థపరచండినైనా అయ్యా నీకు వందనాలు నా ప్రభా అయ్యా వందనాలు తండ్రి అయ్యా కాలులలోనైనా ఎక్కడైతే ఏ బలహీన తండ్రి ఎక్కడనైనా ఎక్కడ దెబ్బ తగిలిందే ప్రభా ఆవిడ ముట్టండి తాకండినైనా ఆ ఆ యొక్క కాలు నైనా మంచిగా తండ్రి అయ్యాను చక్కగా నడవాలని అన్న సహాయం దయచేయినా తండ్రి అప్పుడే కొన్న ప్రతి బలనైతే ఏసుకరిస్తాం నేను విడుదల దయచున్నా ప్రభా అవిడైనా ముట్టండి తాకండి స్వస్థపరిచినైనా అయా నితిన్ బ్రదర్ కుటుంబం అంతటి కూడా ప్రభా మార మనసు రక్షణ బస్సు నడిపించండి నా ప్రభా నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు తండ్రి ఆ కుటుంబం అంతా రక్షణకి రావాలన్నాన నిన్న సృతించాలా ఘనపరచాల నా ప్రభా ఓ ప్రభా నాయన తండ్రి నీకు వందనాలు ఆ కుటుంబాన్ని అంతటికి నీ మార మనసు రక్షణ బాస్సు దయచుంది నా మరి నేను మేము చేసిన ప్రార్థనాంశాలని నా ప్రభా నీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాం తండ్రి ఈ ప్రార్థనాంశాల కన్నిటికీ నీ నా ప్రభ నీ సహాయంని దయచే ప్రభ అంతమంది నా ప్రభా అంశాల కన్నిటికి గొప్ప జవాబుని దయచేయదండ్రి వాళ్ళందరికీ స్వస్థత సంపూర్ణ స్వస్థత రావాలా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలన నీ గృహతకు నాపకం చేసుకోమని సమస్త మహిమ గంధ ప్రభా మీరు మాత్రమే పొందుకోమని ఏసు పరిశుద్ధ నామాలకి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఓకే సార్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింప మనకి అందరికీ గ్రూప్ ఉన్న ప్రదర్శిస్తారు కుటుంబాలకి ప్రార్థనా అంశాలు చేసిన కుటుంబాలందరికీ సదాకాలం ఆయన కృప అనే సమాధానం ఎల్లప్పుడు సదాకాలం తోడినని గాక ఆమెన్ ఆమెన్ సార్ ప్రెసిడెడ్ అందరికీ amen brothers and sisters keep praise the lord praise the lord brothers and sisters